స్వయం సిద్ధము స్వతసిద్ధము కాబట్టి నేను ఉన్నాను అనేది ప్రత్యక్ష ప్రమాణంతో తెలిసేది కాదు అనుమాన ప్రమాణంతో తెలిసేది కాదు తర్వాత మరి శబ్ద ప్రమాణం ఉన్నాడు శబ్ద ప్రమాణంతో కూడా తెలిసేది కాదు స్వతసిద్ధం అది శబ్ద ప్రమాణం వచ్చి నేను అని చెప్తుందండి నేను నేను ఉన్నాక శబ్దం వస్తుందా శబ్దం వచ్చిన తర్వాత నేను వస్తుంది కాబట్టి ఆత్మస్వత సిద్ధము దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇప్పుడు వివరణ భాష్యం సిద్ధేహ్యాత్మీ ప్రమాతరీ ప్రమిత్సో ప్రమాణాన్వేషణ ఆత్మసిద్ధించాలి ఆత్మసిద్ధంగా ఉండాలి అక్కడ ఆత్మసిద్ధంగా ఉంటే ఈ ఆత్మ ప్రమాతరి సతి సతిశప్తమే ఈ ఆత్మయే ప్రమాత అవుతుంది నోవర్ అవుతుంది ఆత్మ అంటే నాలెడ్జ్ నోయింగ్ నెస్ చిద్ధాతువు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 ప్రమాత విలీనమైపోతే సుశుక్తి ప్రమాత ప్రకటమైతే జాగ్రత్త అవస్థ సో ప్రమాతరి వీడు ప్రమాత ప్రకటమవుతాడు ప్రమాత ప్రకటమవగానే హీ హాస్ టు నో ప్రమి ప్రమాదం ఇచ్చో ప్రమా సన్నంతం ప్రమా అంటే వాడు తెలుసుకునేవాడు తెలుసుకునేవాడు ఏం చేస్తాడండి తెలుసుకోవాలనుకుంటాడు బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు బిజినెస్ చేయాలనుకుంటాడు ఇంకేం చేస్తాడు విద్యార్థి ఏమనుకుంటాడు చదువుకోవాలనుకుంటాడు ప్రమాద ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు తెలుసుకోవాలి అనుకుంటాడు మీకు తెలివి నేను ప్రమాత ప్రకటమైంది వెంటనే మీరు ఏం చేస్తారు కళ్ళు కళ్ళు తెలుస్తా ఎందుకు కళ్ళు తెలవడం ఎందుకండి అలా కళ్ళు మూసుకుని ఉండొచ్చు కదా అంటే హీ వాంట్స్ టు నో ఎలా నిందా లేదా టైం ఎంత అయింది కాఫీ తాగచ్చా మరి హీ వాంట్స్ టు నో ప్రో ప్రమాతం ఇచ్చోహో అంటే తెలుసుకునే కోరిక గలవాడి ప్రమిత్సో ప్రమిత్స యొక్క అంటే తెలుసుకునే కోరిక గలవాడి యొక్క అంటే ఆత్మని ప్రమాతరి సతి ఆత్మ ప్రమాత ప్రకటన కాగా ప్రమా తెలుసుకోవాలనే కోరిక యొక్క అంటే వ్యక్తి యొక్క ప్రమాణాన్వేషణ భవతి వాడు అన్వేషిస్తాడు వెతికి పట్టుకుంటాడు దేన్ని ప్రమాణాన్ని ఏమిటి ప్రమాణము కన్ను ఆ తర్వాత ప్రమాణం ఏమిటి దీపం స్విచ్ వేస్తాం కన్ను తెరిచి స్విచ్ వేస్తాం ఒకవేళ కన్ను మూసుకుని స్విచ్ వేసేటంటే స్పర్శ జ్ఞానంతో వేశాడు అక్కడ కన్ను స్పర్శ స్విచ్ వేసి దీపం వేస్తాడు అప్పుడు జగత్తు ప్రకటమవుతుంది కాబట్టి ముందు అన్నిటికంటే ముందు సిద్ధించేది ఆత్మ కాబట్టి ఆత్మ సిద్ధించటంలో ప్రమాణముల యొక్క ఆవశ్యకత లేదు నహి పూర్వం ఇది ఆత్మానమ ప్రమేయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే మీరు నేను అని ప్రకటమై ఆ తర్వాత జగత్తును తెలుసుకుంటున్నారా లేదా నేను తర్వాత వస్తుందిలే ముందు జగత్తు తెలిసేసుకుందామని ముందు జగత్తు తెలుసుకుంటున్నారా కాబట్టి ముందు నేను వచ్చిన తర్వాత జగత్ వచ్చిందా లేదా తర్వాత నేను వచ్చిందా నేను వచ్చి జగత్తు వచ్చిందా కాబట్టి పూర్వం ముందుగా ఇత్తమహం నేను ఇల్లాగా నేను ఫలానా అంటే అయాం ద బాడీ హియర్ అండ్ నౌ ఇన్ ది వరల్డ్ అది వరుస నేను ఇం ఈ దేహము ఇది నేనే ఇగో ఈ గదిలో ఈవేళ పదిహేనవ ఇది జగత్ ముందు నేను తర్వాత దేహం దేహంతో పాటుగా జగత్తు వీటితో పాటుగా దేశ కాలాలు అన్ని కట్టకట్టుకుని వస్తాయి ఆ వరుసలో వస్తాయి అన్ని ఒకేసారి వస్తాయి మీరు సపరేట్ చేయమంటే నేను అది అలా సపరేట్ చేస్తారు ఓ వరుస చెప్పమంటే ఆ వరుస అలా చెప్తారు సో అది పద్ధతి కనుక ముందు అన్నిటికంటే ముందు బయటకు వచ్చేది అహం అన్నిటికంటే ముందు సిద్ధించేది అహం అహం సిద్ధించకుండా ఇది ఆత్మానం అప్రమాయ తనను తాను నేను అని తెలుసుకోకుండా పశ్చాత్పరమేయ పరిచ్ఛేదాయ నహి ప్రవర్తతే తనను తాను తెలుసుకుని ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే జగత్తును తెలుసుకోవటానికి తనను తాను తెలుసుకోకుండగా జగత్తును తెలుసుకోవటానికి వీడు ప్రవర్తించుటలేదు రెండు నకారాలు ఉన్నాయి అక్కడ సో అప్రమాయ ఒక నకారం నహి ఒక నకారం ఆ రెండు తీసేస్తే ఒక పాజిటివ్ అవుతుంది ఎలా ఉంటుంది పాజిటివ్ పూర్వం ఇత్ అహమితి ఆత్మానం ప్రమాయ పశ్చాత్ ప్రమేయ పరిచ్ఛేదాయ ప్రవర్తతే అని అవుతుందన్నమాట ముందు తనను తాను తెలుసుకోకుండగా ఇతరమును తెలుసుకున్నట అంటే ముందు తనను తాను తెలుసుకుని ఇతరమును తెలుసుకుంటున్నాడు మరి తనను తాను తెలుసుకుందుకు కన్నుతో తెలుసుకుంటున్నాడా మనస్సుతో తెలుసుకుంటున్నాడా అంటే ఎవంటే అయాం ఉంది నేనున్నాను నేనున్నాను మనస్సుకి వెనుకుందా మనస్సు ముందుందా is it prior to mind or is it after the mind it is prior to the mind very simple mind and mind and sense organs mind is anumanapramanam sense organs pratyaksham adu taruvadu ostai prior to mind prior to sensations i am pratyaksham ante sensations and mind ante thinking prior to sensations and prior to thinking i am ఇది సంగతి దీనికి ఆపోజిట్ చెప్పిన వాడు డెకార్టే డెకార్టే అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఐ థింక్ దేర్ ఫోర్ ఐమ్ అని రివర్స్ చేసి చెప్పాడు దాన్ని వాళ్లే ఒప్పుకోలేదు మందాక ఎందుకు ఐ థింక్ ఐమ్ అనే డెకార్టే మాటని వాళ్లే ఒప్పుకోలేదు దాని చుట్టూ ఇంకేదో కార్తీసీని కోఆర్డినేట్స్ ని మ్యాథమెటిక్స్ నిదో డెవలప్ చేశాడు ఆయన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు కానీ ఈ ఐ థింక్ అయామ్ అన్న దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఏదో చెప్పాడు పెద్దవాళ్లు ఉన్నారని కూడా ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు కంట్రిబ్యూషన్ చూసుకోవాలి కానీ వాళ్ళు చెప్పిన ప్రతి మాట మనం తీసుకోకూడదు అలాగా ఐజాక్ న్యూటన్ ఉన్నాడే ఆయనకి ఇంక ఇతర ప్రొఫెసర్స్ చూస్తే తన లెవెల్ కి వీళ్ళు వచ్చేస్తారేమో అని చాలా అసూయిగా ఉండేవాట్ అని పుస్తకంలో రాశారు ఆయన జీవిత చరిత్ర లీబ్జ్ మొదలైన ప్రొఫెసర్స్ ని పైకి రాకుండా అడ్డుపడుతూ ఉండేవాడని రాశారు కాబట్టి అది చూసుకుంటావా మనం న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అది చూసుకుంటాం ఎనీవే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 ఇదంతా కూడా ఆత్మన శ్రుతసిద్ధానే సంగ్రహభాష్యానికి ఇది వివరణం ఇంకా వస్తోంది శాస్త్రం అంత్య ప్రమాణం అతద్ధర్మాధ్యాత్ర నివర్తక ప్రమాణ ఆత్మని ప్రతిపద్య ేనా సరే ఆత్మ అన్నది ప్రత్యక్షానికి ముందే ఉంది అనుమానానికి ముందే ఉంది కానీ మరి వేదం చెప్తోందా లేదా ఆత్మ గురించి శాస్త్రం అంటే వేదం అనర్థం శాస్త్ర శబ్దానికి వేదం అనర్థం శంసతి ఇది శాస్త్రం బోధిస్తుంది కనుక దానికి శాస్త్రం అని పేరు అలా ఎందుకు చెప్తున్నానంటే వేదం వేరు శాస్త్రం వేరు అని అనుకుని పోతారు అందుకోసం అలా చెప్తుంది లోకంలో అటువంటి భ్రమం ఉంది భ్రమంటే వ్యవహారం ఉంది అలాగ ఈయన వేద పండితుడు ఈయన శాస్త్ర పండితుడు వేద పండితుడికి శాస్త్రం తెలియదు శాస్త్ర పండితుడికి వేదం తెలియదు ఇది ఇది వాళ్ళ ఎక్కువ సో వేద పండితులను చూస్తే శాస్త్ర పండితులకు ఒకసారి చులకన భావం కూడా ఉంటుంది పైగా ఎందుకంటే వీళ్ళు మూలం జాములగా వల్లించడమే కాని వీళ్ళకేం తెలీదు అని వీళ్ళ మీద చులకన భావం వాళ్ళు వేద పండితులు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళని చులకనగా చూడడం అది పెట్టుకోరు కానీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మటుకు ఆ ఎంత శాస్త్రం దొరుకుతే గానీ ఒక్క మంత్రం రాదు కదా అనేసి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాగంటి డైకాటమి డిఫరెన్స్ వచ్చిపోయింది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 అని అన్ని విధాలుగా దాని సీమలను దాని హద్దులను నిర్ధారించి చెప్తుంది అలాగా పాజిటివ్గా చెప్పదు శాస్త్రం ఆత్మను గురించి ఆత్మ ఇంత ఉంటుంది ఉంటుంది దీని లక్షణాలు ఇవి ఇది పద్ధతి ఇది ఇది ఇది శాస్త్రం చెప్పదు అలా చెప్పిందనుకోండి అప్పుడు శాస్త్రానికి ఆత్మ ప్రమేయం అయిపోతుంది అలా చెప్పదు మరి ఇంకెలా చెప్తుందండి అంటే అతద్ధర్మాధ్యారోపణ మాత్ర నివర్తకైన ప్రమాణత్వం శాస్త్రం కూడా డైరెక్ట్ ప్రమాణం కాదది ఇండైరెక్ట్ ప్రమాణమే అంటే చూడండి ఆత్మయందు మనం అజ్ఞానం చేత ఆత్మ యొక్క ధర్మములు కాని వాటిని అనేకము దాని ఎందు ఆరోపించి కూర్చున్నాము అతద్ధర్మాధ్యాస అంటే తన ధర్మము కాని దానిని తనపై ఆరోపించుకునుట ఒకసారి నేను భట్న వల్ల రామబ్రహ్మం అని ఒక అతను ఉన్నాడు అతను మేమిద్దరం సహాధ్యాయుదం మీ ఇద్దరం బొబ్బలి సుబ్రహేశ్వరి గారి దగ్గర నేను కావ్యాలు చదువుతున్నాను అతను ఎదురు కౌముదేవి చదువుతో సో ఓ రోజు పాఠానికి వెళ్ళాం మామూలుగా పిలకాది పెట్టుకుని పాఠానికి వెళ్లి వాళ్ళం పిలక ఉంటేనే పాఠాన్ని చెప్పేవాళ్ళు చెప్పేవారు కూడా కాదు రకంగా ఎనీవే ఈ రామబ్రహ్మ ఇది చేసేదంటే పిలక తీసేసి వచ్చాడు కూర్చున్నాడు పాఠాన్ని నా పాఠానం అయిపోయింది నేను ఏదో చదువుకుంటున్నాను అతను పాఠాన్ని కూర్చు గురుకులంలో పాఠాన్ని కూర్చున్నాడు పాఠాన్ని చెప్తున్నాడు సూత్రాలు ఏదో చెప్తున్నారు శబ్దాధికారం ఏదో చెప్తున్నారు చెప్తుండగా మధ్యలో ఆయన ఏదో చిన్న పని ఉండి లేచి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాను అలాగే లేచి రావడంలో వీడు పిలక తీసేసేయడని గుర్తించారు ఆయన గుర్తించి ఏమోయ్ స్వ స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని చేసుకుని వచ్చావా ఎప్పుడు చేసేవి ధన కార్యము అని అడిగాడు అంటే స్వధర్మము అంటే పిలగబెట్టుకోవడం పరధర్మము అంటే క్రాఫింగ్ అనమాట పరధర్మం క్రాఫింగ్ లో వచ్చాడు అంటే ముందు చుట్టూ చూశాడే కానీ వెనక పూర్తిగా తీసేసాడని ఆయన అనుకోలేదు క్రాఫింగ్ లో వచ్చాడు అనమాట పరధర్మం అని చెప్పి పాఠం అయిన తర్వాత చూడు ఈ రకంగా నువ్వు ఎందుకు చేసేవో నాకు అర్థం కాదు నువ్వేమైనా ఇంగ్లీష్ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నావా లేకపోతే వ్యాకరణం చదువుకుని మన సంప్రదాయం బద్దంగా ఉండాలనుకుంటున్నావా దేనికోసం ఉన్నావు నువ్వు నువైనా డిగ్రీలు చేసేవా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నావా ఎందుకు నీకు క్రాఫింగ్ సో చక్కగా పిలక పెట్టుకో స్వధర్మ అతధర్మాధ్యారోపణి చేయకూడదు తన ధర్మం కాని దాన్ని తన అది భ్రాంతి అది పొరపాటు అని పాపం ఆయన కొంచెం గట్టిగా చెప్పారు అతను వెంట పొద్దున్న పాఠం కదా అప్పటికే స్నానం చేసుకున్నాడు అయినా నష్టమే ఉంది మళ్లీ ఇంకోసారి వెంటనే బార్బర్ షాప్ ఆ క్రాఫింగ్ అంతా తీసేసి ఆ పిలక పెట్టుకుని అప్పుడు స్నానం చెరులో స్నానం చేసి వచ్చాడు వస్తే ఇప్పుడు తద్ధర్మాలు మిగిలింది ఆ తద్ధర్మాలు పోయాయి వచ్చింది అని అని చెప్పారు స్వారకంగా ఆత్మధర్మం కాని ఆత్మ ఎందు అధ్యారోపం చేస్తే దాన్ని నివారణ చేశారు ఆయన ఆయన వాడికి చేసింది ఏమిటంటే అతని అతనిలో లేని లక్షణాన్ని అతనికి ఇవ్వలేదు అతనిలో ఉన్న అతను లేని లక్షణాన్ని తెచ్చుకుంటే తన లక్షణం కాని దాన్ని తెచ్చుకుంటే దాన్ని నివారణ చేశారంటే అంతకుముందు ఎలా ఉన్నాడో భట్నవల్లి రామబ్రహ్మ ఇప్పుడు అలాగే ఉన్నాడు కొత్తగా ఏమీ అవలేదు కానీ అతద్ధర్మ నివారణ అయింది సో అలాగే ఆత్మ ఆత్మ ధర్మాలు కాని వాటిని తద్ధర్మం అంటే తదంటే ఆత్మ ఆత్మ యొక్క ధర్మాలు తద్ధర్మాలు అతద్ధర్మాలంటే ఆత్మ కాని వాటి యొక్క ధర్మములు అంటే అనాత్మ ధర్మములు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 ఇన్ని రక ఇన్ని లెవెల్స్ లో అతద్ధర్మములను ఆత్మ ఎందు ఆరోపించి కూర్చుంటే మాత్ర నివర్తకత్వేనా కేవ మాత్ర అంటే కేవలము కేవలము ఆ అతద్ధర్మములను అంటే ఆత్మకు ఆత్మధర్మములు కాని వాటిని నివారించుటద్వారా త్రోషిపుచ్చుటద్ ప్రమాణత్వం శాస్త్రం ప్రమాణమవుతోంది ఆత్మని ప్రమాణత్వం ప్రతిపద్యతే ఆత్మ విషయంలో శాస్త్రము ఆ విధంగా ప్రమాణమవుతోంది అంచేతనే మొత్తం నకారం నకారంతో ఉంటుంది మొత్తం ఉపదేశం నాంతఃస్ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అని ఉంటుంది వ్యవహార్యం అచింత్యం అలక్షణం శాంతం శాంతం కూడా నెగిటివే అద్వైతం ఈ విధంగా మొత్తం ఏవో పదాలు మినహాయించి మొత్తం నెగిటివ్ గా ఉంటుంది ఉపదేశం అంటే నువ్వు ఏదేది ఆత్మ గురించి అనుకున్నావో ఆత్మ అవేవి కాదు ఎందుకంటే నువ్వు అనుకున్నావంటే దేని గురించి అనుకుంటావు దృశ్యాన్ని గురించి అనుకుంటాం ఆత్మ దృశ్యం కాదుగా ఆత్మద్రష్ట వెనుక నుండే చైతన్య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 నేను నేను పరిచ్ఛను అల్పుడు అని అనుకుంటున్నాను అది నువ్వు కాదు మరి నేనేవిటో చెప్పండి నేనే నేనేమిటో నువ్వేమిటో నీకు తెలుస్తుంది కానీ చెప్పడం అక్కడ ముందు నువ్వేమిటో ఎలా చెప్తాడండే నువ్వేమిటో నువ్వే నీకే తెలుస్తూ ఉంటుంది మరైతే మీరేం చెప్తారు నువ్వేమనుకుంటున్నావో చెప్పు దాన్ని బట్టి నువ్వేమిటో నేను చెప్తా నువ్వేమిటి కాదో నేను చెప్తా అవునండి నేను గురించి ఎలా చెప్తా మీరు నేను గురించి బోధించండి అంటే ఓకే బోధిస్తా చెప్పు నేను గురించి నువ్వేమనుకుంటున్నావు నేను అనేది నీ స్వరూపం కదా దాని గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు నువ్వు నేను ఏమనుకుంటే మీకెందుకు మీరు చెప్పి నేను చెప్పిది ఏమీ లేదు నేను చెప్పేది ఏమీ లేదు నువ్వేమనుకుంటున్నావో చెప్పు నేను ఇండియన్ నుండి పొరబడ్డావు నేను తెలంగాణ వాడిని ఆంధ్ర వాడిని అనుకుంటున్నాను పొరబడ్డావు నేను బ్రాహ్మణుని క్షత్రియుణ్ణి అనుకుంటున్నాను పొరబడ్డావు మీరు దశశ్లోకి అని ఉంది శంకరులకి దశశ్లోకి అన్నీ నాలే ఆ శ్లోకం ఒకటి గుర్తుంటే చక్కగా చెప్పివండి చిదానందరు ఉపశివోహం శివోహం అని చిగురు అది శ్లోకే దశ ఇంకో అది వేరే మళ్ళా దశ నాయే ఇంకే నా ఈ దశ మీద మధుసూదన సరస్వతి సిద్ధాంత బిందు అనే ఒక వ్యాఖ్యానాన్ని నిరూపించాడు దాని మీద బిందు టీకా అని బ్రహ్మానంద సరస్వతి ఇంకో వ్యాఖ్యానం యజ్ఞించారు సిద్ధాంత బిందువు మీద వ్యాఖ్యానాలు దాని బిందు టీకా అని అంటారు ఇది సిద్ధాంత బిందు అంత నిగేషనే ఎందుకంటే ఆ రకంగానే శాస్త్రము ఆత్మని గురించి చెప్పగలం అంతేగాని నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేనా అంతకుముందు మీకు తెలియని దాన్ని తెలిపి విధంగా కొత్త సంగతి తెలిపే విధంగా శాస్త్రం చెప్పదు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 ఆ ఫలానా తీసేవయ్యా నేను ఉన్నాను అదియే నీ స్వరూపము మీకు తెలిసిన దాన్ని చెప్తుంది కానీ అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం అంటే తెలియని సంగతిని తెలుపులు చేయటం ఆ విధమా అది కూడా ప్రమాణమే అటువంటి ప్రమాణత్వం శాస్త్రానికి ఆత్మ విషయంలో లేదు కాబట్టి శాస్త్రము కూడా ఆత్మస్వరూపాన్ని పరిచ్ఛేదము చేయుట లేదు ఆత్మ అంత సూక్ష్మమైన అంశంలో కూడా అప్రమేయమే త్రుతిాపరోక్షాద్మా సర్వాంతరదారణ్యక శ్రుతి ఆత్మా సర్వాంతర ఏ ఆత్మైతే సకల ప్రాణుల యొక్క అంతర్యామి రూపంగా ఉండదు ఆత్మ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ అది బ్రహ్మ అంటే అది పూర్ణము బ్రహ్మ అంటే పూర్ణము నిరతిశయం బృహత్ అది కూడా నెగిటివే నిరతిశయం బృహత్ అంటే ఇంతకంటే పెద్దది మరో లేదు ఇది దేశభావనకు అతీతమైనది ఇట్ ఈస్ స్పేస్ లెస్ రియాలిటీ అనర్థం స్పేస్ లెస్ దాంట్లో నెగిటివ్ పార్టికల్ తప్పనిసరిగా ఉంటుంది సో అది ఆత్మ అని ఆ విధంగా ఆత్మని నెగిటివ్ గానే చెప్తుంది తర్వాత పైగా ఏమని చెప్తుందంటే ఇదమిత్తంగా నేను చెప్పేది ఏమో నీకు తెలుసులోనే ఉంటుంది ఎలాగా సాక్షాద పరోక్షాత్ సాక్షాద పరోక్షాత్ అంటే సాక్షాద పరోక్షం ఇత్యర్థ పంచమే యకవచనం అనుకున్నారు రామాత్మలాగా కాదు సాక్షాద పరోక్షాత్ అంటే సాక్షాద పరోక్షం రామాత్మగం కాదు అది అది అవ్యయాలు అవి శబ్దాలు కావు మామూలు రామశబ్దం లాంటిది కాదు సో సాక్షాద పరోక్షం ఇది నేను ఇంతకు ముందోసారి చెప్పాను చెప్తా ఇది ప్రత్యక్షం ఎందుకని కంటికి కనబడుతోంది కాబట్టి స్వర్గం ఏమిటి పరోక్షం అక్ష పర కంటికి కనబడదు పరోక్షం అవునండి కాబట్టి రెండు కేటగిరీలు ఉన్నాయి ప్రత్యక్షం పరోక్షం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 పరోక్షం అయితే మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుసా మరి తెలిస్తే పరోక్షం ఎలా అవుతుంది మరి ఇంకేమిటి ప్రత్యక్షం అంటే కంటితో చూసి చెప్తారా మీకు బ్యాడ్ మూడ్ ఉందని అంటే అది ప్రత్యక్షము కాదు పరోక్షము కాదు స్వర్గం వలె పరోక్షము కాదు స్వర్గం వలె పరోక్షం అయితే బ్యాడ్ మూడ్ స్వర్గంలాగా పరోక్షమా మీకు బ్యాడ్ మూడ్ ఉందని మీకు తెలుస్తుందా లేకపోతే మీరు నమ్మాలా తెలుస్తూ కాబట్టి ఇంద్రియ గోచరం కాదు కనుక ప్రత్యక్షం కాదు తెలియనిది కాదు కనుక పరోక్షం కాదు దాన్ని ఇంకో కేటగిరీ వేశారు దానికి ఏమిటంటే దాన్ని అపరోక్షము అని అంట అపరోక్షము ఏమండి మీరు ఆలోచించండి మనస్సు యొక్క స్థితి తెలుసుకునేటువంటిది ఒకటి ఉంది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 ఇంద్రియముల ద్వారా తెలీదు అది అనుమాన ప్రమాణం ద్వారా లేదా అనుమాన ప్రమాణం ఊహించాడు ఊహ అనుమాన ప్రమాణం అనుకోండి లేదా శబ్ద ప్రమాణం అనుకోండి వేదన చెప్పింది కాబట్టి అని ఏదో ఉండు ఉంటుంది స్వర్గం అనేది అదిరిగా ఉన్నట్టే స్వర్గం అనేది ఒకటి సంథింగ్ లైక్ దాట్ అనుమాన ప్రమాణం చెప్పి లేదా శబ్ద ప్రమాణం చెప్పి కాబట్టి ప్రమాతకి తెలిసింది కానీ మనస్సులో ఉండే మూడు అది మనస్సులో ఉండే మూడ్ గుడ్ మూడ్ ఆర్ బ్యాడ్ మూడ్ బుద్ధి నాకు మీకు పదహారో పదిహేడో ఎక్కం వచ్చునా అని నేను అడిగాను అనుకోండి వచ్చును అని మీరు చెప్పారనుకోండి అయితే పని రాదని చెప్పచ్చు ఏదైనా నాకేదైనా ఒకటే సో వచ్చును అన్నా రాదు అన్నా ఆ జ్ఞానము కానీ ఆ జ్ఞానం మీకు తెలుస్తూ ఉంటుందని అంటే బుద్ధిని కూడా మీ చేత తెలియబడుతూ ఉంటుంది తర్వాత సో ఈ మనస్సు ఈ బుద్ధి వీటిని తర్వాత ఇంకో మాట్లాడుగుతా చెప్పండి నేను అనేది మీకు తెలుస్తుందా తెలుస్తుంది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 తెలుసుకునేది సాక్షాదపరోక్షం అది సాక్షి సాక్షాత్ అపరోక్షాత్ అంటే సాక్షాత్ అపరోక్షం అపరోక్షం ప్రతి సాక్షీ ఇర్థ అది సాక్షి అది బ్రహ్మ ఎత్ సాక్షాదపరోక్షాత్ బ్రహ్మ అది బ్రహ్మ ఇప్పుడు చెప్పండి ఈ సాక్షాదపరోక్షం అన్నది సిద్ధించిన దాన్ని మీకు గుర్తింపజేసిందా శృతి లేక మీకు తెలియని దాన్ని సిద్ధి మీకు తెలిసి మీ స్వరూపమే అయి ఉండి మీరే అయి ఉన్నదాన్ని మీకు గుర్తింపజేసిందంతే యత్సాక్షాత్ పరోక్షాద్ బ్రహ్మ అలాగే బృహదార్ణిక శ్లోతులు ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి విజ్ఞాతారమరేఖన విజానీయా ఇప్పుడు ఘటాన్ని తెలుసుకునేది ఎవరు ఆత్మ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 నువ్వు దాన్ని ఇంకేదేంతో తెలుసుకుంటావు ఇంకేముందు తెలుసుకోవడానికి అది అదే సాక్షాత్ పరోక్షం అది కాబట్టి దాన్ని తెలుసుకుందుకు మరో ప్రమాణం ఏమీ లేదు అయ్యయ్యో అదేలాగంటే మరి వేదం ప్రమాణం కాదా ఈ మాట చెప్పింది వేదమే వేదం కూడా సాక్షాత్తుగా డైరెక్ట్ గా ప్రమాణం కాదు అతద్ధర్మ నివారణ మాత్రమే దాని యొక్క ప్రామాణ్యము దీనికి ఓ దృష్టాంతం చెప్పారు శంకర్లు ఈశావస్యంలో మీకు చాంద్రోగ్యం అయ్యాక చెప్తా అలా చెప్పడానికి హేతు ఏమిటంటే కొంత ఈశావాస్యం మీరు అందరూ విన్నారు నేను మొలకపాటిలో చెప్పినప్పుడు మీరందరూ విన్నారు కాబట్టి ఆ విన్నదంతా పూర్తిగా ఇంకా లేశం కూడా బుద్ధి ఎందు లేకుండా పూర్తిగా చెరిగిపోయిన తర్వాత చెప్తాను లేకపోతే మళ్ళీ చరివిత చర్వణం అవుతుంది కిష్టపషణం అవుతుంది అలా కాకుండా అంటే ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర టైం ఇచ్చేస్తే ఇంక ఈశావాస్యం అంటే అది అనే స్థితికి మీరు వచ్చేశాక అప్పుడు ఆ ఈశావాస్య భాష సో ఎనీవే కనుక ఈశావాస్యంలో ఏమని చెప్పారంటే గంధపు చెక్కని మురిక్కలవలో పారేశారు దృష్టాంతం గొప్ప దృష్టాంతం మనం ఎప్పుడో చెప్పాం మళ్ళీ చెప్తున్నా అది పైకి తీశారు మురిక్కాలువలో ఉంది పైకి తీశానండి మురికాలు అంటే మన బయట ఉంటుంది ఆ మురికి అదే ఆ మురిక్కల శంకర్లు అలాగే వర్ణించారు తీస్తే ఇప్పుడు అది ఎలా ఉంటుంది దాని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది దాన్ని వాటర్తో కడిగేస్తారు అయినా దుర్వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఇటక మొక్క ఏదో తీసుకుని దాన్ని బాగా రప్ చేసి ఆ పైన పట్టిన మకిలి సర్వాత్మన తీరిసేసి క్షాళన చేసేస్తే అప్పుడు సుగంధం గంధ పరిమళం వస్తుంది ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నం వల్ల గంధ పరిమళము సృష్టింపబడిందా లేక ఉన్నదియే ప్రకటన చేయబడిందా ఉన్నదియే ప్రకటన చేయబడింది శాస్త్రము కాబట్టి లేనిది మీకు దేవుడు కూడా ఇవ్వలేడు కానీ దేవుడు అనుగ్రహం ఉంటే మటుకు మీకు ఉన్నది ప్రకటన అవుతుంది దాదాపు బుద్ధియోగం తమ్మన్నాడు అని శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే బుద్ధినిస్తా అన్నాడు కానీ నీకేదో మరో నీలో లేనిదేదో నీకు బుద్ధినిస్తే నీలో ఉన్నది నువ్వు గుర్తించుకుంటావు సరిపడుతుంది అని కాబట్టి ఆ విధంగానే శాస్త్రము ప్రమాణము యస్మాదేవం నిత్య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 కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమని చెప్తుంది నువ్వు యుద్దం చెయ్యాల్సిందే సో స్మృతులు ఏం చేస్తాయంటే మనం నిద్ర లేచింది మొదలుపుని నిద్రపోయే వరకు ప్రతి నిమిషాన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి శాసించి శాసిస్తాయి నిద్ర ఎప్పుడు పోవాలో కూడా శాసిస్తాయి నిద్ర ఎలా కూడా శాసిస్తాయి సో ఇప్పుడు ఆ గృహ్య సూత్రాలు ఉన్నాయి ఆపస్తంభ గృహ్య సూత్రాలు తీస్తే సూర్యుడు నిద్రలే సూర్యుడు ఉదయించకముందే నిద్రలేవలను ఓకే నిద్రలేవగానే తూర్పు వైపు కాకుండా పడమర వైపు తిరిగి కూర్చుని కాకుండా నిలబడి ఉత్తరేణి పుల్లతో పళ్లు తోముకొనవలను నదీ స్నానము కాని సరస్సులో కాని స్నానం చేయవలను సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తడిపి పిండిన బట్టతోటే ఒత్తుకోవాలి కాని పొడిగా ఉన్న బట్టతో ఒత్తుకోరాదు నిజంగా ఆ తర్వాత నదిలో నీటి బట్టను జాడించినప్పుడు నదిలో పెండకూడదు గట్టు మీద పెండాలి మంచి పాయింట్స్ కూడా ఉంటాయి నదిలో ఉమ్మి వేయరాదు ఉమ్మి వేయడం తప్పనిసరి అయితే గట్టు మీదకి వచ్చి ఉమ్మి వేసి మళ్ళీ నదిలో దిగాలి అలా చెప్తారు వాళ్ళు మంచి పాయింట్స్ పాటిస్తారు కూడా చాలా శ్రద్ధగా పాటిస్తారు తర్వాత ఈ బట్టను ఆరేసుకుని అది కట్టుకోవాలి దాని ఆపస్తంభుడి చెప్పనవి కూడా మన వాళ్ళు కొన్ని జత చేశారు రండి అది కూడా ఉంది ఈ దట్ ఈజ్ ఆల్సోద కర్ణాకర్నిగా గతానుగతి కోరుక హా అన్నట్టుగా ఆపస్తంభుడి చెప్పనివి కూడా మన కొన్ని కలుపుకున్నారు సో ఈ విధంగా మీకు రాత్రి పది గంటల లోపల నిద్రపోవద్దు పదే ఒకగానే నిద్రపో అంత నిద్రపోయేప్పుడు తలా ఇక్కడ ఇలా పెట్టి నేలమే పడుకో లేకపోతే మంచమే పడుకో అని అంతవరకు మైన డీటెయిల్స్ తో సహా చెప్పేస్తారు గృహ సూత్రాల్లో ఇది చదివి ఈ గృహ సూత్రాలను మ్యాక్సిమంలో వీళ్ళందరూ చూసి ముక్కు మీద వేలేసుకునే జీవితాన్ని ఇంత పూర్ణంగా శాసించిన సైన్స్ ఇంకేదీ లేదా బాబు అని చెప్పేసి కొంతమంది ఏమన్నారంటే ఈ డీటెయిల్స్ అన్ని ఎంత ఎలాబొరేట్ గా ఉన్నాయంటే ఇఫ్ యూ ఫాలో ఇట్ దే విల్ కిల్ ది సోల్ అని రాశారు స్వామి రంగనాథానందంలో ఇన్వాల్వ్ అలా రాశారు కరెక్టే కూడా ఇంకా మనిషికి మెంటల్ కాంప్లసెన్సీ వచ్చేస్తుందన్నారు మైండ్కి ఇంకా ఆలోచించేటువంటి స్వభావం పోతుంది ఎందుకంటే వారు అడుగు వేయాలంటే సూత్రం ఉండాలి ఏదో సూత్రం ఉంటే అడుగు వేయలేడు కాబట్టి అంచేతనే ఆ విధంగా వైదికుడికి వాడికి తెలియని స్థానంలో వాడిని తీసుకెళ్లి దింపేస్తే ప్రవలాక్షుడు లాంటి వాడిని వాడు హీ గెట్స్ వేరీ డిస్టర్బ్డ్ హీ డజన్ నో వాట్ టు కాబట్టి సో ఆ విధంగా మెంటల్ కాంప్ల మెంటల్ లేజినెస్ వచ్చేస్తుంది ఎందుకంటే అడుగు ముందుకు వెయ్యాలని ఏ పని చేయాలన్నా వాడికి ఒక వాక్యమో వచనము సూత్రమో ఉండాలి సూత్రం చెప్పేస్తే అమ్మాయ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 అవునా ఎలాగే చెవునుగారిని అడుగుతా ఉంటే అప్పుడు ఆయన చెవులు గారు వచ్చి ఆయన అడిగితే అయ్యో ఆ సంగతే తెలియదు అండి చతుర్గృహీతం వెళ్ళి చేయండి అనగానే అమ్మయ్యా బతుకు దేవుండరా అని చతుర్గృహీతం చేసి హోమన్ చేస్తారు అలా ఉంటారు సో ఇప్పుడు తిరుపతి కాంట్రవర్సీ కూడా సిమిలర్ టు సిమిలారిటీ సదీటైల్స్ లో కాంట్రవర్సీ అది తత్వంలో కాంట్రవర్సీ తత్వం అసలు పట్టించుకుంటే కదా తత్వంలో కాంట్రవర్సీ సో ఇలా ఉంటుంది so anyway uh what i was trying to say geeta ala undu bhagavad gita enchu nuntade me the details of your life ani shashinchhe prayatnam cheyadu bhagavad gita mee cheetulo deepanni pedthundi nuvu adugu itvey ilave ani cheppadu it, it gives you the lamp of wisdom nuvu nee jeevithane nu how to live cheppadu wisdom isthundanta you have to decide which is the best course of action ante gaane cheyaptukunnadu ante sudha shastra mee jeevithanni mere jeevitham kada shastram meeku gnaanamnisthu university en chestundante vijnanamnisthu aa vijnananni upayoginchi rendu meed padi edho udyogam sampadinchugune <laughs> akkada aa vijnananni meer you should make it a commodity danni oka commodity kinda teerchididdi meer udyogam sampadinchugune jeevithanni diddi kodami poochi university ani cheppadu అలా ఉండేవి యూనివర్సిటీ ఈ మధ్యన వృత్తి విద్యని ఇదనే అదని పేరు చెప్పి ఆ స్పిరిట్ ని కొంతవరకు డిస్టర్బ్ చేశారు సో ఇప్పుడు ఇప్పుడు కెమిస్ట్రీ చదువుకున్నా ఫిజిక్స్ చదువుకున్నాం బయటకు వస్తాడు వచ్చి ఏదో ల్యాబొరేటరీలో ఉద్యోగం సంపాదిస్తాడు సంపాదించిన తర్వాత మీరు ఏమి రీసెర్చ్ చేస్తున్నారో అప్పుడు అడుగుతాను మేము ఫలానా రీసెర్చ్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్తే తనకున్న విజ్ఞానాన్ని ఓరియంట్ చేసి దాంట్లో ముందుకెళ్తాడు అంతేగాని వాడు అక్కడ చదువుకున్నాను ఇక్కడే ఉండదు అక్కడ విజ్డమే సంపాదిస్తారు కెమిస్ట్రీ రియాక్షన్స్ ఎలా అవుతాయో కెమెస్క్రో వస్తాడు ఇంజనీరింగ్ అంతే అంతేగాని నీకు ఫలానా స్క్రూవ్ కనబడితే ఫలానా రెచ్చి పట్టుకోవాలని అలా ఉంటుందో పాఠం కాబట్టి గీతా గివ్స్ ది ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ది ది లైట్ ఆఫ్ విజమ్ టు యూ ఇన్ దట్ లైట్ యువ్ యువర్ లైఫ్ అండ్ అది ఫిలాసఫీకి రిలీజియన్ కి అంత తేడా ఉంది రిలీజియన్ it just tries to dictate every step of your life anjathana so adhi a mental complacency lo arrested manushudu a religious person unnade he is a very active physically but mentally he is very lazy mentally very complacent very lazy he is, he is not concerned about anything endukante he knows what to do he knows what to do. As long as he knows what to do, he has no problems. One thing is that there is a home. There is a doubt that he has a home. That's why he has a home. So, he has a home and a home. He has a home and a home. He has a home and a home. అదేమిటి ఆ ఆగ నా ఏమిటి నేనేమైనా తప్పు చేసానా అని అధ్వర్యుడు అంటే అవును నువ్వు కూర్చుని హోమం చేయకూడదు నిలబడే హోమం చేయాలన్నాడు తిష్టంజుహోతి ఉదంతిష్టంజుహోతి ఉత్తరంగా నిలబడే హోమం చేయాలన్నాడు అంటే ఇంకోటి అన్నాడు అభిప్రాయం ఎలాగవుతుందా నువ్వు ఏదో ఒకదానికి ఇంకోదానికి చెప్తున్నావు ఉదంతిష్టంజుహోతి కాదు ఉపవశించుహోతి అని ఇంకొక ఆయన అబ్జెక్ట్ చేశాడు ఈ అధ్వర్యుడు ఆ సృక్కు పక్కన పెట్టి ఇలా పట్టుకుంటున్నాడు అప్పుడు అక్కడ ఇరవై మూడు పండితులు ఉన్నారు వేద పండితులు వాళ్ళు ఇటు నుంచి అటు అటునుంచి మంత్రాలు వాక్యాలు గృహ ఆపస్తంభుడు బోధాయనుడు సూత్రాలు అన్నీ అలా వెళ్ళిపోతున్నాయి పార్లమెంటులో ఇటు నుంచి అటు అటునుంచి టైం ఈయన హోమం చేయాలి ఆ హోమం చేసిన తర్వాత ఇంకోటి అదన ఉన్నాయి అవన్నీ చేయాలి ఆ తర్వాత ఏదైనా రెండు మెతుకులు తినాలి అలా కూర్చుని ఉన్నారు అందులో ఇంతట్లోకి ఏదో మహాదేవుడు గారన్నో పెద్ద ఆయన ఉన్నాడు ఆయన్ని పిలవంటరా బాబు ఇది మనం సెటిల్ చేయలేము ఇది మేము ఇబ్బందుల్లో పడిపోయాము అని అన్నారు అంటే ఆయన్ని పిలిచారు ఆయన లోపల ఓ దర్భకట్టను బుధ మీద అంగా వేసుకుని వచ్చారు రాగి చెంబును ఎప్పుడు మహాదేవుడు గారు ఇది కూర్చొని చెయ్యాలా నిలబడి చేయాలా అంటే ఓరు మీ మొహాలు కూడా తెలియదురా నిలబడి చేయండి అనేసి ఆయన ఏమో ఆజీనం చేసుకుని వీళ్ళు అమ్మాయ బతుకు దేవుడా అని అధ్వరుడు నిలబడి హోమం చేసి తర్వాత హోమాలు చేసి వీళ్ళు పోయినానికి వెళ్ళారు ఇలా ఉంటుంది వాళ్ళ ఇష్యూస్ ఎలా ఉంటాయో చూడండి నిలబడి చేయాలని ఒక అథారిటేటివ్ గా చెప్పేస్తే హిజ్ ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ ఒక మెంటల్ కాంప్లెస్టెన్సీలో పడిపోతారు గీత అలాంటిది కాదు కాబట్టి తస్మాత్ యుద్ధస్వ భారత అనే వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి యుద్ధం చెయ్యి అంటే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 యుద్దం చేయమని శ్రీకృష్ణుడు చెప్పలేదు పైగా యుద్దాన్ని నివారించేందుకే శ్రీకృష్ణుడు ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు యుద్దం చేయమని చెప్తాడు ఇంకో దృష్టాంతం ఒకటి చెప్తాను ఎలాగంటే బుధవారం ఏకాదశిని నేను అనుకున్నా అనుకుని పొద్దున్న బ్రెడ్ తినలేదు ఎందుకంటే ఏకాదశి అంటే బ్రెడ్ తిన్నాను కాఫీ తగేశాను ఊరుకున్నాను లేకపోతే రెండు బ్రెడ్ ముక్కలు తినేవ్వండి ఈ లోపల ఇక్కడ అమెరికాలో అయింది యూరోప్లో అక్కడ గణేష్ అని ఒక ఆయన ఏమిటో స్వామీజీ పలహారం చేసేసారా అని అడిగాడు పలహార గణేష్న్ అని పురోహితుడు తను వేద పండితుడు అదేటో పలహారం ఏమిటో నేను ఏకాదశి కదా అని నేను ఏకాదశి రేపండి అన్నాడు ఓ అలాగా అంటే వరిగెత్తికెళ్ళి ఏకాదశి రేమైతే ఈ ప్రారంభం ఏంటి వెళ్లే వరిగెత్తికెళ్ళి ఫస్ట్ క్లాస్ బ్రెడ్ ఉంటుంది జామ్లు ఇవి ఇవి ఉంటాయి తీసి దాంట్లో పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు అయితే బయట బ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది సరే ఐ వాజ్ రెడీ టు అప్లై జామ్ అండ్ ఆల్ దాట్ ఈ లోపల పరిగెత్తుకొచ్చాడు సారీ స్వామి క్షమించాలి కానీ పాదారందనం ఏమైందో అయ్యి నేను వెరిఫై చేసి మీతో అలా అన్న తర్వాత డౌట్ వచ్చి వెరిఫై చేశానండి ఇవాళ ఏకాదశానండి ఈ బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు చేతిలో ఉంది బ్రెడ్ ఎందుకంటే నేను బ్రెడ్ తింటే అతనికి పాపం వస్తుందని అతను వేద విద్వాంసుడు కదా చాలా మంచి అతను మంచి పండితుడు గణేశం బ్రెడ్ మీరు తినద్దు అని చెప్పాడు బ్రెడ్ మీరు తినద్దు అంటే అతను నాకు నిషేధం వేస్తున్నాడా మీరు ఉపవాసమే చెయ్యండి అని చెప్పాడు తస్మాత్ ఉపవాస హే స్వామి అంటే ఓ స్వామిజీ మీరు ఉపవాసం చెయ్యండి అని చెప్పాడు ఆ ఉపవాసం చెయ్యండి అంటే అర్థం ఏంటి బ్రెడ్ తినకండి అని అర్థం అంతేగాని స్వామీజీ మీరు స్వామీజీ అయ్యుండి భోజనాలు చేస్తేలాగా ఏకాదశి ఉన్నాడు మీరు ఉపవాసం చెయ్యాలి ఏకాదశి ఉపవాసం చేసే చెయ్యని సాధువు మీరు ఒక్కరే నాకు కాబట్టి మీరు ఇవాళ నుంచి ఏకాదశి ఉపవాసం చెయ్యండి అది మీ ధర్మము అని చెప్పాడా అలాగే చెప్పడు అతనికి ఎందుకండి మన ధర్మం గురించి అతను ఎందుకు చెప్తాడు అతను అలాగే చెప్పట్లేదు అతను నన్ను ఉపవాసం చేయమని ప్రోత్సహించిన అతను అతనికి అతనికి ఏమి పని నన్ను ఉపవాసం చేయమని చెప్పడానికి అలా చెప్పడం చెప్తే సందర్భం కూడా కాదు కానీ నేను అది ఏకాదశి కాదేమో అని భ్రమపడి బ్రెడ్ తినబోతుంటే ఉపవాసం మానేయడం మానేస్తుంటే మానేయకండి వేళ ఏకాదశి అని అందుకే సూచన చేశాడు అంతే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అలాగే చెప్పాడు అంటే అర్జునుడు యుద్దం చేద్దాం అనుకుని ఆయన యుద్ధం చేద్దాం అనుకుని వచ్చి అన్నాడు మానేస్తే మానేసే దానికే మహాభాగ్యం కానీ ఎందుకు మానిద్దాం అనుకుంటున్నావు అంటే యుద్ధం ధర్మం కాదు కాబట్టి మానిద్దాం అనుకుంటున్నావు దట్ వాస్ ది మిస్టర్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి దట్ ఈస్ మై పర్సనల్ ప్రాబ్లం థ్యాంక్ వెరీ మచ్ అనేసి యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి శ్రీకృష్ణుడు ఒకే ఆయన ఆయన వెళ్ళిపోతుంది ధర్మం కాదు కాబట్టి నేను యుద్ధం చేయను అంటే శ్రీకృష్ణుడు అన్నాడు ధర్మం అంటే ఏటో ఏమిటో ధర్మం గురించి మీమాంస చేయకు నీకు మానేయాలంటే మానే అంతేగాని ధర్మం అనే మాట నువ్వు చెప్పద్దు ైతేనర్థి ధర్మమైతే యుద్ధం చేయటమే ధర్మ తస్మాత్స్వారూర్ణమగ పూర్ణమిగం పూర్ణా పూర్ణము దశ్యేర్ణశమాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిశ్వత్ శ్రీకృష్ణోత్మనమస్త